హైక్లాస్ అహం కాబట్టి ఈ ఎంపీ అని అయితే అహం రాజాని అహం పండిత అని అహం బ్రాహ్మణ అహం క్షత్రియ అహం ధనీ అహం సుఖీ అహమాధ్యహం పుణ్యాత్మా అహం అధికారీ ఇవన్నీ ఈ గుణాలన్నీ ఏం చేస్తున్నాయి అహంని పెంచి పోషిస్తున్నాయి ప్రతి వాక్యంలో కూడా ఆ పదము అహంకి ఒక అలంకారం అవుతూ ఉంది అహం బలవాన్ అంటే అక్కడ ఆ బలానికి అహములు జోడిస్తున్నాడా లేకపోతే అహంకి బలాన్ని జోడిస్తున్నాడా అహంకి బలాన్ని జోడిస్తున్నాడు అలా ఎందుకు జోడిస్తున్నాడు నువ్వు బలవంతుడు కాదు నీ అహము చిక్కిపోయిన అహం నా అహం మంచి జట్టమైన అహం అని చెప్పడం అంతే కదా అహం రాజా అంటే అర్థం ఏమిటి మీరందరూనేమో ప్రజాహములు నా అహం అహం రాజా సంథింగ్ స్పెషల్ అహం సో అహం పండిత అంటే అదే కదా అహం పండిత అంటే అర్థం ఏంటండి వీడు అహం మనుష్య అండు కదా అహం పండిత అంటాడు ఎందుకంటే అహం మనుష్య అంటే మిగతా వాళ్ళందరూ కూడా మనుషులే దాంట్లో స్పెషాలిటీ లేదు అహం పండిత సో ఈ విధంగా ప్రతి సందర్భంలోనూ ఈ విశేషణము అహంకి అది బలాన్ని చేస్తూ దాన్ని పుష్టి చేస్తూ కానీ అహం బ్రహ్మాస్మి మాత్రం అలా కాదు అహం బ్రహ్మాస్మిలో కరెక్ట్గా తలకిందులైపోతుంది సర్వమునందు అహం విలీనమైంది అదే అహం బ్రహ్మాస్మి సర్వగం సర్వత ప్రాప్య నది సముద్రంలో కలిసిపోతుందంటే గంగ గంగలాగా ఉండి సముద్రం వచ్చి గంగకి విశేషణం అవుతుందండి అదే కాదు గంగ తన యొక్క పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వాన్ని కోల్పోయి సముద్రము య పూర్ణ వ్యక్తిత్వంలో విలీనం అయిపోతుంది ది కెపాసిటీ టు మెర్జ్ ఇట్స్ ఎ గ్లోరియస్ క్వాలిటీ ఆ క్వాలిటీ నాకు ముందు మీరు గుర్తించండి నన్నారంటే ఆ క్వాలిటీకి ఆపోజిట్ అయిపోయింది అప్పుడే అది మీరు కావాలి జరగలేదు అలా ఉండదు ఆ క్వాలిటీ సో ఇది కెపాసిటీ టు మెర్జ్ మందలో గొర్రెలా అయిపోవడం మందలో మహాత్ములు అలాగే ఉంటారు మందలో గొర్రెలాగే అయిపోతారు They, they merge into the crowd. They do not tr try to stand out in the crowd. The tell, he is trying to stand out in the crowd. He is trying to stand out in the crowd. Ahamkaram poshinsata go on, it is a jnana. Abhimanam, a jnana, a jnana. Sarvagam, sarvatapraapya. They merge into the crowd. They, psychologically, You do not feel separate, you do not feel isolated, you do not feel unique, you do not feel superior. These are some of the ideas or mental uh, thought patterns uh, which, uh, which, uh, uh, which strengthen the ego. You do not feel any of these things. You feel one with the whole community, you feel one with the entire society, you do not విట్ ఎంటైర్ హ్యూమానిటీ విత్ ది ఎంటైర్ లైఫ్ అండ్ విత్ ది ఎంటైర్ యూనివర్స్ దట్ ఈజ్ బ్రహ్మజ్ఞానం అంటే అలా ఉంటుంది అంతేకాని బ్రహ్మజ్ఞానము అంటే అదేదో సమ్ వెరీ స్పెషల్స్ దాన్ని ఐ ఆమ్ ట్రయింగ్ టు ప్రజెంట్ ఇట్ ఇన్ ప్రాక్టికల్ టర్మ్స్ సంథింగ్ అచీవబుల్ అన్నట్టుగా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను ఇక దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ రియల్లీ లేకపోతే ఉపనిషత్తులు ఇవి ఇంత కష్టపడి దాన్ని మొత్తుకునే ప్రయత్నం ఎందుకంటే సంథింగ్ మిస్టిక్ సంథింగ్ మిస్టీరియస్ అనుకోండి ఇంత ఎలాబొరేట్ చర్చ ఉండదు దాని గురించి ఇట్ ఈజ్ సంథింగ్ స్పెషల్ సో మార్షల్ ఆర్ట్స్ లాగా మార్షల్ ఆర్ట్స్లో కొన్ని పట్టులు ఉంటాయి ఎదలవాడిని ఇప్పుడు మీరు చూసుంటారు వీడు మామూలుగా అవతలవాడు పెద్ద బలంగా ఉంటాడు వీడు వెళ్ళి ఈ చిటికిన వెళ్ళితోటో మిడిల్ ఫింగర్తో ఎక్కడో ఫోటో పొడిస్తే ఇప్పుడు కింద పడిపోతాడు అంతే అదేదో మిస్టీరియస్ పట్టు ఉంటుంది ఇట్స్ నాట్ లైక్ దాట్ అలాగనే అలాగని కాదు ఉంటాను ఇట్స్ నాట్ లైక్ దట్ సంథింగ్ మిస్టీరియస్ కాదు ఇట్ something very practical. కాబట్టి sarvagam సర్వత ప్రాప్తి సర్వవ్యాపకుడైన పరమేశ్వరుణ్ణి అన్ని విధ అన్ని సర్వ సర్వత అంటే సర్వత్రా ఆ తహ అన్నది పంచమే కాదు అది తహ అన్నది తసిల్ అంటారు ఈ తహసిల్ సర్వ సాధారణంగా పంచమీ విభక్తిలో ఉంటుంది పంచమ్యా తస్సిల్ కొన్ని సందర్భాల్లో సార్వవిభక్తిక తస్సిల్ అన్ని విభక్తుల స్థానంలో తహసిల్ ప్రయోగిస్తారు కాబట్టి సర్వత అంటే సర్వత్ర సప్తమయ విభక్తులు సప్తమే విభక్తి అర్థంలో సర్వత్రా మీకు విభక్తులు తెలియతే మీకేం చెంత చేయకండి వీఆర్ హ్యాపీ విభక్తులు తెలుసున్న వాళ్ళకి సమస్యలే కానీ మీకే ఇవ్వలే ఉంది కాబట్టి సర్వత్ర అంతటా సర్వగం సర్వవ్యాపకుడు అంటే దేశ పరిచ్ఛేదము కాలపరిచ్ఛేదము లేని ఈశ్వరుని రూపంగా ప్రతిపద్య పొంది దాంట్లో దే దే గెట్ మెర్జ్డ్ ఇన్ ఎట్ ఆ విధంగా అత్యంత వివేకిన అత్యంత వివేకిన మళ్ళీ అదొకటి వివేకం రెండు రక అది ఆల్రెడీ నేను చెప్పేశాను సో రెండు రకాల వివేకం దేహము విలక్షణమైన సాక్షి చైతన్యంగా నిలిచి ఉండటం ఫస్ట్ స్టేజ్ ఆఫ్ వివేక అండ్ ఈ సాక్షి సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ బ్రహ్మ అని తెలుసుకోవటము సెకండ్ లెవెల్ ఆఫ్ వివేక అదే అత్యంత వివేక పూర్ణమైన వివేకము కలిగి ఉంటారు యుక్తాత్మాన నిత్య సమాహిత స్వభావా అది యుక్తాత్ములై ఉంటారు అంటే నిత్య సమాహిత స్వభావా లాగా ఇప్పుడు డైటింగ్ లాగా డైటింగ్ అన్నది ఓ వారం రోజులు చేసేది పది రోజులు చేసేది కాదు డైటింగ్ ఇస్ ఫర్ లైఫ్ అని వన్ హ్యాస్ టు మేకప్ హిస్ మైండ్ డైటింగ్ అన్నది ఫర్ లైఫ్ ఎందుకంటే మీరు ఇంటలిజెన్స్ డైటింగ్కి ఆపోజిట్ ఇంటలిజెన్స్ ఈ ఇంటలిజెన్ ఫుడ్ you invite a trouble ee srushta la unde meer bhoge rogabhaya aditsaru so the, the the natural law is the samsargams have limitation for enjoyment inherent limitation unde samsargams lo inherent limitation meer kanaka baagundhi kadanthe chala baagundhi ee gaadi ee gaadulu unnai chusara they are very dangerous ఎందుకంటే అది ఇట్ గోస్ వైల్ గోయింగ్ ఇన్ టు ది స్టనాక్ ఇట్ హ్యాస్ సమ్ వాల్యూమ్ బట్ వన్స్ ఇట్ సెటిల్స్ డౌన్స్ ది స్టో సెటిల్స్ డౌన్ స్టోనా ఇట్ బల్ జస్ బ్యాటిల్ ఆఫ్ ది బల్జ్ అన్నట్టుగా ఇట్ బల్ జస్ అండ్ దెత్ మీరు మధ్యాహ్నం పన్నెండున్నరకు ఒక గాలి తింటే సాయంకాలం ఐదు గంటలకు కూడా ఐ హామ్ హియర్ అనేది అలాగే సిగ్నల్స్ పవరిస్తూ ఉంటుంది సో యూ నెవర్ బికమ్ ఫ్రీ ఫ్రెట్ సో అయితే సో ఎస్పెషల్లీ గారెలు వడ వడ ఈ గారెని వడ రూపంగా అంది వడ మీరు చూడండి ఆ వడ తయారు చేసేప్పుడు గారెంత ఉంటుంది ఇంత ఉంటుంది దాంట్లో వేస్తారు వడ తీసేప్పుడు గంట తర్వాత వడ తీసారనుకోండి ఎంత ఉంటుంది ఇంత ఉంటుంది ఆల్రెడీ ఇట్ హ్యాజ్ బల్జ్డ్ అండ్ నా ఫర్దర్ గోసెన్ సైజ్ అని బల్జెస్ సో ఇండలిజెంట్ ఒక వడ తిన్నారా యు ఆర్ సేఫ్ యు మీరు మొహమాట పడిపో ఇది ఏదో వడమీ కావాలంటే దొరకదు పెరుగు కూడా చాలా రుచిగా ఉంది సో అని మీరు లెట్ మీ హ్యావ్ వన్ మోర్ అని రెండు తిన్నారనుకోండి తిన్నప్పుడు చాలా బాగుంటుంది కానీ ఎంతసేపు తింటారు వడని టూ మినిట్స్లో పూర్తయింది ఆ తర్వాత మధ్యాహ్నం పన్నెండున్నర లంచ్ పూర్తయినప్పటి నుంచి రాత్రి ఏడు గంటల దాకా యూ ఫీల్ హెవీ సో ది సెన్సార్ గన్స్ దే ఆర్ ఇన్హరెంట్లీ లిమిటెడ్ In their capacity to enjoy. Whereas mind has no such limitations. It is the mind that is the villain of the peace. So, body, Papam, it has limitations. All limitations in that there Papam protested just out to be navalla kādhani, kāne not the mind, not the mind. Mind di di akara dhulptane di ledo. In jatane bhoga rogabhaya. But in a bhoga anhovishto వెంటనే ఎలర్ట్గా ఉండాలి ఓ ఇది ఆర్వీ అర్వీ మోడరేషన్ అంటారు ఆర్వీ ఫాలోయింగ్ మోడరేషన్ ఆర్ అర్వీ ఇంటలిజెంట్ అని జాగ్రత్త కూడా మోడరేషన్లో ఉంటే వీఆర్ సేవ్ కాబట్టి ఈ డైటింగ్ అన్నది ఇట్ ఈస్ ఫర్ ది లైఫ్ ఇట్స్ నాట్ ఫర్ ఎ వీక్ ఆర్ ఏ మంత్ ఆర్ సో ఇట్ ఈస్ ఫర్ ది లైఫ్ అండ్ సో దట్ ఈస్ ది నిత్య సమాహిత స్వభావా నేను వచ్చే ఒక పర్టికులర్ ఏరియాకి అప్లై చేసి చెప్పాను అలాగే మనస్సు కూడా మనస్సులో త్వతాపుని రామకృష్ణ పరమహంస గురువు గారు ఒక రండి ఆయన మహాజ్ఞాని అద్వైత అద్వైతం అంటే ఇది ఇదే జ్ఞానిం కోరకంగా అలాగేం కాదు అద్వైత అంటే బ్రహ్మ సాక్షాత్కారం మహాత్ముడు ఆయన గంగానది హుబ్లీ హుబ్లియా హుగ్లియా వాటెవర్ గంగా కదా ఆయన గంగానదిలో స్నానం చేసి ఒక పావు గంట జపం చేసుకునేవారు సో రామకృష్ణ బ్రహ్మహంస ఆయనని అడిగారు ఏమిటండి మీరు జ్ఞానులు మీకెందుకీ జపాలు తపస్సులు మా వల్ల సాధకులకు కానీ అని అడిగారు రామకృష్ణ బ్రహ్మహంస్ ఆయన శిష్యులు కూడా అడిగితే ఆయన అన్నారు చూడు రాగి చెంబు ఉంటుంది ఆయన దగ్గర రాగి చెంబుని చూపిస్తారు ఈ రాగి చెంబు ఎన్నిసార్లు వారంలో ఎన్నిసార్లు తోమితే అది శుభ్రంగా ఉంటుంది అని అనుకుంటారు వారంలో ఎన్నిసార్లు తోవడం ఏమిటి ఏడు రోజులుంటే ఏడు రోజులు దాన్ని తోమాలి ఏ వెరే దాన్ని మీరు క్లీన్ చేస్తూ ఉంటారు ఈవేళ తోమితే రేపు పొద్దున్న మళ్ళీ కగ్గిపోయి అదేమో వెలవెలబోతూ ఉంటుంది ఆ శోభ ఏమీ ఉండదు మళ్ళీ దానికి చింతపండు అది పెట్టి తోమితేనే మళ్ళీ దానికి శోభ కాబట్టి రాగి చెంబు ఎప్పుడూ అలాగే మన మనస్సును ఎప్పుడూ మనం జపంతో శుద్ధిగా టకెట్టుకోవాలి అని చెప్పారు ప్రోతాపుడు సో జ్ఞానులే ఎలా ఉన్నారంటే ఇంకా సామాన్యులు ఇంకెలా ఉండాలో ఆలోచించారు దీనికి పతంజలి మహర్షుల దృష్టాంతం చెప్పారు విషవైద్యుడు విషవైద్యుడు అంటే పాముల మీద విషవైద్యుడు వాడు పాముల వాటి పద్ధతి అంతా వాడు బాగా తెలుసు విషవైద్యుడు కూడా పాములను పక్కలో పెట్టుకుని పడుక్కోడు ఆ విధంగా మహాత్ములు కూడా ఇంద్రియ ఇంద్రియ భోగంలో ఎడల మనస్సు వేసేటువంటి ఆ అహంకారం పైకి లేస్తూ ఉంటుంది దానికి సంస్కారాలను బట్టి వ్యవోరాగద్వేషాలని అసూయుల్ని వాటిని ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే ప్రాజెక్ట్ చేయొచ్చు మహాత్ములు ఎప్పుడూ కూడా ఈ వీటన్నింటి ఏడల చాలా జాగరూకంగా ఉంటారు ఎప్పుడు జాగ్రత్తగా ఉంటారు ఆత్మప్రత్యయానుసారిన హా అటు బాహ్య ఉండొచ్చు ఆ నిలిచి ఉంటారు తప్పిస్తే బాహ్య జారిపోకుండా జాగ్రత్తపోతూ సో అది వాళ్ళ అది విధ్వంస స్పాంటేనియస్ కొంచెం అభ్యాసం చేసినట్లయితే స్పాంటేనియస్ అయిపోతుంది అభ్యాసం చేయకపోతే స్పాంటేనియస్ అవ్వదు మీరు ముందు కొంత అభ్యాసం చేయాల్సి ఉంటుంది అభ్యాసం చేసినట్లయితే సహజ స్థితి నిర్మాణం అయిపోతుంది ఒకసారి సహజ స్థితిగా ఎస్టాబ్లిష్ అయిపోతే ఇంక మీరు దాంట్లో చేయాల్సిన ప్రయత్నమే ఉండదు స్పాంటేనియస్గా అలాగ నడిచిపోతాం సో నిత్య సమాహిత స్వభావ తర్వాత సర్వమేవ ఆవిశంతి దానికి వ్యాఖ్యానం సర్వమేవ సమస్తం శరీరపాత కాలే అవిశంది సర్వమేవ ఆవిశంది ఆవిశంతి అంటే ప్రవేశిస్తారు దేన్ని ప్రవేశిస్తారు సర్వమును ప్రవేశిస్తారు నేను ఇందాక మనం చేశాను ది మెర్జెంట్ ది హోల్ అని ఎ డూ నాట్ ట్రై టు ఎస్ట్ కీప్ ది ఐడెంటిటీ చాలామంది ది ట్రై టు కీప్ ది ఐడెంటిటీ ది మెర్జెంట్ ది హోల్ ఓ మహాత్మ ఒక ఆయన ఉండేవారు ఆయన ఇలాంటి పాఠాన్ని కూడా విన్నారు విని భగవంతుడి దగ్గర ఆశ్రమంలో దేవుడికి గుడి అయ్యి కట్టుకుంటారు కదా ఆశ్రమంలో గుడిని కొట్టుకుంటూ ఉంటారు ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి సో మంచిదే సో ఆ దేవుడి ముందు ఓ దేవా నేను నేను అహంభావ హీను అయిపోవాలి నాలో అహంభావం ఏమీ ఉండరాదు అని ప్రార్థిస్తాడు సో అంటే నో బాడీ అయిపోవాలన్నమాట అహంభావం అనేది నేననేది వేరే ఇంకేం ఉండకుండా అయిపోవాలి అని ప్రార్థిస్తాడు మూడు సార్లు ప్రార్థిస్తాడు ఈ అక్కడ ఈ ఆ హాదు తుడిచివాడు ఒకడు ఉంటాడు వాడు వింటాడు ఈ ప్రార్థన వాడు వినిగి చాలా చిత్రంగా ఉంది ప్రార్థన వాడు హీగర్స్ అట్రాక్టెడ్ బై దేయర్ సరే ఈయన ప్రార్థన చేసి వెళ్ళిపోతుంటే వీడి ఈ తురుచి చీపులు పక్కన పారేసి వీడు దేవుని ముందు సాక్షాత్కారం చేసి నమస్కారం సాష్టాంగం చేసి వీడు ప్రార్థన వాళ్ళు ఆయన వెళ్ళిపోతున్నా ఆయన ఆగుతాడు వీడు ఇది వాడు కూడా ప్రార్థన బాగా చేసేస్తున్నాడు ఆయన ఆగుతాడు ఏం ప్రార్థన చేస్తాడో చూద్దామని క్యూరియాసిటీ కోసం అయితే వీడి ప్రార్థన ఏమిటంటే హే పరమేశ్వర నాకు అహంభావం లేని విధంగా నీవు అనుగ్రహించు అని ప్రార్థన చేస్తాను ఆయన వెనక్కి వచ్చి ఎరా అహంభావం లేని విధంగా చేయమని దేవుణ్ణి నేను ప్రార్థిస్తే నువ్వు కూడా అంత ప్రార్థన చేసి రెదలకు ఎదిగిపోయావా నువ్వు నీకు ఎంత పోగను అని కోపడతాడు యూ గా సో అలా ఉంటుంది కాబట్టి అంటే ఈ అహంకారం దాంట్లో కూడా అహంకారం మేము అహంకారం లేని వాళ్ళ మేము మీరు ఏమనుకుంటున్నారు మా గురించి అది అలాగనమాట తట్కైండ్ ఆఫ్ అహంకారం నేను అనహంకారిననే అహంకారం సో కర్తృత్వాధ్యాస కర్తృత్వాధ్యాస వదిలిపెట్టుకున్నారు అకర్తృత్వాధ్యాస కూడా వదిలిపెట్టుకున్నారు అంటే మేము కర్తరం కాదంతా ఈశ్వరుడే చేస్తూ ఉంటాడు అని అలాగే అసమానం అది కూడా ఒక మేము అకర్తృ నిష్టలో ఉండేటువంటి మహాత్ములు అని మళ్ళీ అలాంటిది ఏదైనా ఒక అభిమానం ఉంటే అకర్తృత్వాభిమానం కర్తృత్వాభిమానము అకర్తృత్వాభిమానం ఆత్మా అకర్తలు ఎందుకు చెప్పారంటే ఆ వీళ్ళందరూ కర్తలండి నేను అకర్తనండి అని అలా గొప్ప కోసం చెప్పలేదు అది ఆత్మ ఎందు కర్తృత్వం అనే భ్రాంతి ఉంటుందో దాన్ని నివారణ కోసం అకర్తని చెప్పారు కానీ ఇది ఇదిలో అది పట్టుకోమని కాదు కాబట్టి కర్తృత్వాధ్యాసం ఉన్నంతవరకు ఆత్మాకర్తను గుర్తు చేసుకుంటాను ఆత్మ అకర్త అనేది తెలిసిపోతూ ఉంటుందనుకోండి దెన్ యూ ఇగ్నోర్ ఇట్ యూ ఫర్గెట్ ఇట్ ఆత్మ మీద అకర్తత్వం అనే లక్షణమే ఉండదు సో ఈ ఫర్ బిట్ ఇట్ జస్ట్ ఇగ్నోర్ ఆ విధంగా ఎనీవే సో ఈ మహాత్ములు సర్వమును పొందే ఉంటారు జ్ఞానం చేతను జీవన్ముక్తులైపోతారు కానీ వ్యవహార దృష్ట్యా వ్యవహారం అనేది ఈ జ్ఞాని దేహపాతమైనప్పుడు ఎందుకవుతుంది ఏమవుతుంది శరీర పాతకాలేపీ అని అపీ అపీ అంటే జీవించుండగానే వాళ్ళు ముక్తులై ఉంటారు శరీర పతనమైనప్పుడు కూడా ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చి ఇంకొక శరీరాన్ని పొందటానికి కావలసిన న్యూక్లియస్ అజీవభావము ఉండదు అహం ఏమీ ఉండదు అహం అండి అహం అహం ఇస్ ది వన్ విచ్ గ్యాదర్స్ ఏ బర్త్ అహం ది సెన్స్ ఆఫ్ ఐ ఆమ్ ఐ ఆమ్ ది డూయర్ అండ్ అంటే ప్యూర్ అహం కాదు అహంకారం దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ దట్ ఈస్ వాట్ ఎ మెయిన్ pure aham urtthi kathu. So, arundu unna ppud Allah and the distinction jipto on'tam, maya mamul a ppudu mamul ka on'to on'tam. But anyway, so, ee ahankaram unna the ego. So, that ego is the one which gathers a, a body, which gains a body by its own desires. So, Ishwara do ego kya a body nishkada. Adhikoda ego lakshna nipa tisthada ka nai. Ishwara won't decide which body to give to him. అల్ల ఈశ్వరుడు డిసైడ్ చేస్తే వైషమ్య నైర్ఘృ్యాలు వచ్చేస్తుంది వైషమ్యము అంటే నెపోటిజం పక్షపాత బుద్ధి నైర్ఘృణ్యము అంటే క్రూయల్టీ దయలేకపోవడం ఎందుకంటే ఒకటికేమో దేవతాదేహం ఇచ్చేసి మరొకటికేమో పురుగుదేహమో పాముదేహమో ఇచ్చేసి ఆ విధంగా వహిస్తు పక్షపాతం వచ్చేస్తుంది తర్వాత పోనీ వాడికి కావాలి దేవుడికి తనకు కావాల్సిన వాళ్ళకి దేవతాదేహాలు ఇచ్చుకోవచ్చు కానీ మాకేమో నీచ దేహాలు ఎందుకు ఇవ్వాలి ఏదో యోగ్యమైన దేహం అవటం మనుష్య దేహం పారాయచ్చుగా మరి దేవతాదేహం కాకపోయినా అని ఆ క్రూ ఏంటి ఇలాంటి దోషాలన్నీ వస్తాయి కాబట్టి ఈశ్వరుడు కర్మఫల దాత బట్ కర్మఫలాన్ని నిర్మాణం చేసుకునేది ఈగోనే కనుక ఆ ఈగో ఈగో ఈజ్ వెరీ డేంజరస్ థింగ్ ఇట్ ఈజ్ ఇట్ బ్రింగ్స్ ఎ బర్త్ టు అస్ ఈ బర్త్లో మనకి దుఃఖం అంతా ఈగో ఇస్తుంది ఈగో వల్లే వస్తుంది దుఃఖం మీరు ఈగోను న్యూట్రలైజ్ చేస్తే దుఃఖం అన్ని శోకాలు ఈగో శోకాలే అన్ని భయాలు ఈగో భయాలే ఇట్ ఈజ్ ది ఈగో విచ్ క్రియేట్స్ ప్రాబ్లమ్స్ కంటిన్యూస్లీ ఫర్ ది ఫర్ ఫర్ వన్ సార్ చాలా విడ్డూరమైన సంగతి ఉచ్ ఈగో ఈజ్ క్రియేటింగ్ టు హూమ్ అని ఇటువంటి ప్రశ్నలు మీరేమీ అవుతుంది అలాంటి ఆ ప్రశ్నలో పడ్డారంటే మీరు బయటపడలేరు అక్కడ ఇష్యూ అది కాదు ఇష్యూ ఏంటంటే మీకు ఈగో అనుభవానికి వస్తుందా లేదా వస్తుంది ఆ ఈగో అసూయని కామనని భయాన్ని ప్రాజెక్ట్ చేసినప్పుడు దుఃఖం అనుభవానికి వస్తుందా లేదా వస్తుంది ఆ ఈగోని న్యూట్రలైజ్ చేసి వినయంగా ఉండి అప్పుడు ఈ అసూయలో అవి లేకుండా ఈశ్వర భావంలో ఉన్నట్లయితే అది న్యూట్రలైజ్ అవుతుంది భావంలో ఉంటే సర్వము బ్రహ్మానే భావంలో ఉంటే న్యూట్రలైజ్ అవుతుంది అలా న్యూట్రల్ అయినప్పుడు దుఃఖం యొక్క అభావం మీకు అనుభవానికి వస్తుందా లేదా వస్తుంది That is the point. Kavati, it is the ego which has to transcend itself. Aalaga. Transcend to say ego, haati, transcend to say ego, semantics are not going to be semantics. Viti lo patta arante, Vyagra na sutra ala ka adhi, seti lo ka adhi. Semantics lo patu po ko adho. The spirit one should take. Kavati, Mahatma du, shereer patakal epi, alrahi jivan muttulu, వ్యావహారిక దృష్టితో చూస్తే సామాన్య మానవుల యొక్క కూడా శరీరం పడిపోయిన తర్వాత ఆవిశంతి సర్వం ఎమర్జెంటు ది హోల్ ది ఆర్ ఎమర్జనెంట్ ది హోల్ ఈవెన్ వై లివింగ్ బట్ జనుల యొక్క దృష్టి చేత కూడా ది హోల్ సర్వంలో కలిసిపోతాం సో దశ ప్రాణ ఉత్క్రామంతి సో ఇంకా అక్కడే అక్కడే ఎవరి ప్రిన్సిపల్ శరీరం అంటే షోడశ కళ పురుష ఇక్కడ ఉండే ఆల్ ప్రిన్సిపుల్స్ ఆ ఆయా ప్రిన్సిపుల్స్లో కలిసిపోతాయి ఇక్కడ పృథివీ ఉంటుంది పృథివీలో కలిసిపోతుంది వాయువు ఉంటుంది వాయులో కలిసిపోతుంది అలాగే ఏ ప్రిన్సిపల్ ఆ ప్రిన్సిపల్ లో కలిసిపోతుంది మెర్జ్ అయిపోతుంది మెర్జ్ ఇన్ ది హోల్ వెన్ యూ మెర్జ్ ది హోల్ దెర్ ఈజ్ నో సెపరేట్ ఐడెంటిటీ దెర్ ఈజ్ ఓన్లీ హోల్ మరి మాట మాట మీ యూ ఆర్ ది హోల్ కెన్ యూ మెజ్ ఇన్ ది హోల్ యు ఆర్ ది హోల్ అండ్ దేర్ ఆర్ నో ఇష్యూస్ ఫర్ ది All ఆల్ ఇష్యూస్ ఆర్ ఫర్ ది ఇండివిజువల్ ఓన్లీ సో ఈ వేదాంతం యొక్క పరిష్కారాలు ఇలాగే ఉంటాయి ఇండివిజువల్ని అలా నిలబెట్టి పరిష్కారం చేయది శోకిస్తున్నాడు అనుకోండి ఆ వాడు ఆ శోకించే ఈగోని నిలబెట్టి శోకాన్ని పోగొట్టే ఉపాయం వేదాంతం చెప్పదు ఆ శోకించే ఈగోని తిరస్కరించటం ద్వారా శోక నివారణ ఉపాయం ప్రాబ్లం రెండు రకాలుగా సాల్వ్ చేయొచ్చు పలీజ్ ఫైండ్ ద సొల్యూషన్ వితిన్ ది ప్యారాడిమ్ ఆఫ్ ది ప్రాబ్లమ్ సెకండ్ యూ రైజ్ అబౌ ది ప్యారడిమ్ ఆఫ్ the ప్రాబ్లం అండ్ డెనై ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ప్రాబ్లం ఎట్సా ఓవర్ కథం అయిపోయింది అంతే అలా చేస్తారు సో అంచేతనే లంకణం పరమోషధమే ఇప్పుడో ఏదైనా అనారోగ్యం చేసింది అనుకోండి ఏం తినాలి ఏది పథ్యం ఏది పథ్యం కాదు ఏది తింటే ఆరోగ్యం తినడం మానేస్తే అవి అన్ని ఈ సంవత్సరాలన్నిటికీ అన్నిటికారం అయిపోతుంది అంతే ఇది వేదాల తాను అతడికి ఈగో లేకుండా చేసేసారు అనుకోండి ఇగో కలికంలో లేకుండా చేసి పారా సార్ అనుకోండి శోధన వాళ్ళకి దుఃఖ వాళ్ళకి బర్త్ వాళ్ళకి డెత్వాళ్ళకి ఇగో ఒకటి ఉండాలి కదా వీటన్నింటినీ మోయడానికి కనుక సర్వము నుండి మెజ్జేయపడం ఇట్స్ ఎ ప్రిన్సిపల్ ఇట్స్ ఎ హ్యూజ్ సైకలాజికల్ ప్రిన్సిపల్ చాలా వాల్యుయబుల్ ప్రిన్సిపల్ ప్రాక్టీస్ చేయదక ప్రిన్సిపల్ చాలా మంచి ప్రిన్సిపల్ నా మాట నమ్మండి సో యూ ట్రై టు మెజిన్ ది హోల్ అది ప్రిన్సిపల్ ఇప్పుడు మానవుడు అలా ఉండడం సపోజ్ మీరు ఏదైనా సమావేశానికి వెళ్ళారనుకోండి యూ వాంట్ టు బి రికగ్నైజ్ హౌ గివ్ ఏ సీట్ అన్ ది డాష్ ఆర్ ఇఫ్ యూ నాట్ గివ్ ఎ సీట్ అన్ ది డాష్ అట్లీస్ట్ యూ రికగ్నైజ్ ఇప్పుడు మన జయప్రద ఒక సినిమా అన్నట్టు ఒక ఆమె తెలుగుదేశం సమావేశానికి వెళ్తే ఆవిడని డయాష్ మీద కూర్చోబెట్టలేదని ఆవిడ తెలుగుదేశం వదిలిపెట్టేసి ఎవడో ములాయం సింగ్ ఎవడనో ఎవడనో పట్టుకుని ఏ ప్రారంభం బాగుంది నెగ్గింది ఏదో దాంట్లో ఆ ప్రవాహంలో రైట్ సైడ్ ఆఫ్ ది అది ఆవిడ పుణ్యం వల్ల అలా అయింది కానీ ఆవిడ తెలివితేటల వల్ల అలా అయిందని నేను అనుకోను సో షీవ్ షీ జస్ట్ చూస్ ది రైట్ కైండ్ ఆఫ్ పర్సన్ అట్ ది రైట్ టైం మళ్ళీ ఇంకో టైంలో మళ్ళీ వీడిని చూస్ చేసుకుంటే మళ్ళీ నెగ్గదు అదేదో ఆ టైంలో ఆ ప్రవాహంలో మన వాళ్ళు కరుణానిధి ఓడిపోయేప్పుడు కరుణానిధిని పట్టుకున్నారు జయప్రద ఓడిపోయేప్పుడు జయప్రదం అని జయ జయప్రదం కాదు జయల దొడిపోయేప్పుడు అదే దట్ ఈస్ ద మిస్టేక్ దే హ్యావ్ టు క్యాచ్ అవుట్ ఆఫ్ ది కరెక్ట్ పర్సన్ ఆఫ్ ది రైట్ ట్యాంక్ దట్ ఈజ్ ద ట్రిక్ సో చూసిన మనిషి ఎంత ఈగో ప్రధానంగా ఉంటారో అలా ఉంటారు అంత ఈగో అంటే ఆవిడకి ఈగో అన్న అభిప్రాయం కాదు మన స్వభావం ఉంటుంది కానీ మనం సాధకులు ఏం చేస్తామంటే యూ ట్రై టు మెర్జింది హోర్ మెర్జింది క్రౌడ్ యూ హెవ్ టు స్టార్ట్ వేర్ యూ ఆర్ మనం క్రౌడ్లో మెర్జ్ అయిపోయే ప్రయత్నం చేయటం సో పెళ్లికి వెళ్ళారనుకోండి పెద్ద క్రౌడ్ ఉంటుంది ఈ జస్ట్ మెర్జిన్ ది క్రౌడ్ హ్యావ్ సమ్ లంచ్ అండ్ కమ్అట్ నో నో హౌ ఐ క్యాన్ డూ దాట్ ఐ షుడ్ బి రికగ్నైజ్ ఇంటి అల్లుడు ఉంటున్నాడు హీ కెనాట్ మెర్జిన్ ది క్రౌడ్ ఇంటర్లు హౌ హీ కెన్ మెర్జిన్ ది క్రౌడ్ వెయ్యి మంది ఉన్నారు కదా వెయ్యి మంది భోజన చేసి వెళ్ళారు అల్లుడు గారు ఎందుకు భోజనం చేయలేదంటే మరి వెయ్యి మందిలో ఒకడు కాదు ఆయన అందుగురించి ఆయన భోజనం చేయలేదు ఆయనకి ఏ విధంగా ప్రత్యేకంగా వడ్డిస్తే భోజనం చేస్తాడు అయ్య వె వెయ్యి మంది ఫోన్ చేసినా అల్లుడు ఫోన్ చేయలేదు బికాజ్ హీఈ్ ఎ స్పెషల్ పర్సన్ సో దిస్ ఈజ్ హౌ అజ్ఞానము అభిమానము అహంకారము అలా ఉంటాయి జ్ఞాని ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ మెర్జింది హోల్ బతికున్నప్పుడే చచ్చిపోయినప్పుడు కూడా అంతే ఎందుకంటే ఈగో లేదుగా మెర్జి అయిపోయింది దర్ ఇస్ నో ఈగో న్యూక్లియస్ లేదు టు ఆల్ దీస్ వాసనాస్ వాసనలకి న్యూక్లియస్ ఉండాలి వాసన న్యూక్లియస్ లేకపోతే ఇంకా వాసనాశ్రయం ఉంటాయి సో దెర్ ఇస్ నో న్యూక్లియస్ టు కమ్ బ్యాక్ టు గ్యాదర్ వన్ మోర్ బాడీ దెర్ ఇస్ నో న్యూక్లియస్ బాడీ అన్నది న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుంది ఇప్పుడు బాడీ ఇప్పుడు ఏం కోడ్ అది కోడ్ ఉంది డిఎన్ఏ కోడ్ చుట్టూ బాడీ నిర్మాణం అవుతుంది అంటే ద న్యూక్లియస్ చుట్టూ డిఎన్ఏ కోడ్ నిర్మాణం సైన్స్ డిఎన్ఏ కోడ్ దాకా వెళ్తే మేము ఇంకో అడుగు ముందుకు వేసి అహం అహం చుట్టూ డిఎన్ఏ కోడ్ నిర్మాణం కాబట్టి అహంకారం ఎప్పుడైతే లేదో బస్ దెట్ ఈజ్ నో బాడీ దానికి దృష్టాంతం భిన్నే ఘటే ఘటాకాశవత్ అవిద్యాకృతోపాధి పరిచ్ఛేదం జహతి జహతి అంటే బహువచనం జహాతి జహిత జహతి విడిచిపెట్టెదరు భోజనం ఇక్కడ భోజనం కదా రషయహాన్ ఉంది కదా సో ఇప్పుడు కుండ పగిలింది కుండ పగిలితే కుండలోనే ఆకాశము ఘటాకాశం పరిచ్ఛన్నమైన ఆకాశం మహాకాశంలో కలిసిపోయింది చిత్రం ఏంటంటే అలా అనిపిస్తుంది సో అక్కడ అవి ఉపాధి పరిచ్ఛేదము కుండ కుండయందరి ఆకాశము ఘటాకాశము ఘటాకాశం ఘట అంత ఉంటుందో అంత ఉంటుంది దానికి ఘటాకాశం అని పేరు నిజానికి అక్కడ ఆకాశము నిరవయవం అది మహాకాశం నుంచి విడివడింది కాదది కానీ విడివడినట్టుగా అనిపిస్తుంది ఆ ఘట రూపం మనసులో ఫిక్స్ అయిపోతుంది ఘటరూపం ఫిక్స్ అయిపోయి ఆ ఘటరూపాన్ని జోడించి ఆకాశము ఘటాకాశము అంటాడు ఆకాశానికి ఘట అనే పరిచ్ఛేదం ఉండదు అని వీడు తెలుసుకోవడం తెలుసుకోక అందులో అర్థక్రియాకారిత్వం అని ఒక హేతు ఒకటి అది పనికొస్తుంది ఏదైనా పిక్కుల్లో ఏదైనా పెట్టుకున్నది పనుకొస్తుంది కాబట్టి రియల్ అయ్యి ఉంటుంది అని అని రాగద్వేషాలు అంటే మరి అలాగే ఉంటాయి వీడికి పనుకొచ్చింది కాబట్టి రియల్ అంటాడు అసలు సో ఈ విధంగా ఘటాకాశం అనేది మహాకాశం నుంచి విడిపడి సెపరేట్గా ఉన్నది అనే ఒక అజ్ఞానంతో వీడు భావన చేస్తూ కాబట్టి ఇప్పుడు ఘటాకాశం పగిలిపోతే ఘటమనే ఘటం పగిలినప్పుడు ఘటోపాధి పగిలిపోయి ఘటాకాశం మహాకాశంలో కలిసిందంటాడు కలవడానికి అసలు ముందు సెపరేట్ అయితే కలవడం సెపరేటే కాందే ఏం కలుస్తుంది ఘటాకాశం ఎక్కడ సపరేట్ అయింది ఈ డ్రా ఏ బౌండరీ బిట్వీన్ ఘటాకాశం అండ్ మహాకాశం యూ కెనాట్ డ్రా బౌండరీ బౌండరీ డ్రా చేయాలంటే ఆకాశంలో మీకు అవయవాలు ఉంటే బౌండరీ డ్రా చేస్తారు దేర్ ఆర్ నో పార్ట్స్ ఇన్ ఆకాశ సో యూ కెనాట్ డ్రా రియల్ బౌండరీ ఆకాశం అంతటా లోపల ఉంది బయట ఉంది ఇన్ అండ్ త్రూ ది ఘటం కూడా ఉంది హౌ యూ కెన్ డ్రాయే బౌండరీ యూ కెనాట్ డ్రా ది బౌండరీ దేర్ దేర్ ఈస్ నో ఘటాకాశ సెపరేట్ ఫ్రమ్ మహాకాశ కానీ అవిద్యాకృత ఉపాధి కానీ అజ్ఞానం చేత అలా సెపరేట్ అయిందా అని దాన్ని ఉపాధి అంట సో అలా అనిపిస్తుంది ఆ ఉపాధి పరిచ్ఛేదం లిమిటేషన్ ఆఫ్ ది ఎడ్జెంట్ లిమిటింగ్ ఎడ్జెంట్ అంట సో ఆ లిమిటింగ్ ఎడ్జె ఆ లిమిటేషన్ అన్నది అజ్ఞానం చేత వచ్చింది మనం సరిగ్గా గమనించక అలా అనుకుంటున్నాం కానీ వాస్తవంగా ఆకాశానికి లేదు కానీ అజ్ఞానం చేత అనుకున్నప్పుడు పోయిందని కూడా అనుకోవాలి వచ్చింది అనుకున్నప్పుడు పోయిందని కూడా అనుకోవాలి బంధం ఉందనుకున్నప్పుడు పోయిందని కూడా అనుకుంటే సరిపడుతుంది బంధం రానులేదు పోనులేదు అనే అది తెలుసున్నవాడు ఎలాగో అలాగే అనుకుంటాడు కానీ లోకంలో ఉండే జనులు ఎవరుకుంటారంటే వారు సర్వంలో ఈశ్వరంలో కలిసిపోయారు అనుకుంటారు లోకుల దృష్టి చేతను దేహోపాధి యొక్క పరిచ్ఛేదాన్ని విడిచిపెట్టేస్తారు అంటే జ్ఞానం చేతనం వారు సర్వంలో కలిసిపోయే ఉంటారు ఏం బ్రహ్మవిధ ఏం బ్రహ్మవిధ బ్రహ్మధామ ప్రవిశంతి ఇది ధామ ప్రవేశం ఉంటే ఇది బ్రహ్మవేత్తలు బ్రహ్మధామలో ప్రవేశించారు అంటే ఘటాకాశం మహాకాశంలో ప్రవేశించినట్టు అంతేగాని ఇక్కడ చచ్చిపోయి విమానం ఎక్కి ఎక్కడికో వెళ్ళి అక్కడ వాడు ఎవడో గేటు తీస్తే విమానం దిగి వెళ్ళి గేటు తీస్తే అక్కడ ఇమ్మిగ్రేషన్ వాడు దగ్గర సంతకం పెట్టించుకునే అలా వెళ్ళాడు అమెరికా వెళ్ళినట్టుగా వెళ్ళాడు అది కాదు ఒక గేటు కాదు ఏడు గేట్లు ఉన్నాయంట ఏడు గేట్లు అంటే అక్కడ నిజంగా అలా ఉంటాయని అవన్నీ ఏడు గేట్లు అంటే ఏడు భూమికలు చెప్పారు సప్త భూమికలు మనిషి యొక్క గ్రోత్లో సెవెన్ స్టేజెస్ చెప్పారు ఈ అహంకారమును డైల్యూట్ చేయటంలో అలా వేరు వేరు చెప్పి ఆ సెవెన్త్ స్టేజ్కి వెళ్ళేప్పటికీ వీడు ఇంక పూర్తిగా బ్రహ్మనుభూతుడు అయిపోయి ఉన్నాడు అని అలాగే వర్ణించారు ఆ సెవెన్ స్టేజెస్కే సెవెన్ గేట్స్ అని అన్నారు అంతేకాదు ఫిజికల్ గేట్స్లో సీనియమో సినిమా ఏంటండి ఫిజికల్ గేట్స్కి సినిమా అంటే వాడికి ఏదో వాడు స్టేజెస్ ఏమి వాడు చెప్తాడు వాడికి వేయసినప్పుడు గేట్స్ ఉన్నాయి సో ఇట్స్ నాట్ లైక్ దాట్ ఫిజికల్ బుద్ధి పోదాం మనిషికి ఫిజికల్ బుద్ధి స్థూల బుద్ధి అనమాట దాన్ని సప్త భూమికి లోంటే ఏడు గేట్స్ వేసేయమండి అంతే దాన్ని స్థూల బుద్ధి అంటారు ఇది దీనికి అది సింబల్ అని అనుకుంటే సూక్ష్మబుద్ధి అది అది సింబల్ అనే మన సంగతి మర్చిపోయి వీడు గేట్స్ పుట్టు కూర్చుంటాడు అది స్థూల బుద్ధి అంటే గేట్స్ వేసేసాడు ఇప్పుడు ఇంకా పీయడం ఏదో ఏదో చెప్తా ఉంటాడు సంథింగ్ లైక్ దాట్ నాట్ లైక్ దాట్ దిస్ ఈజ్ హౌ ఏవం బ్రహ్మవిధ బ్రహ్మధామ ప్రవిశ్ అంటే ఇక్కడ టీకాకారులు అన్నారు ఔపచారిక ఏవ ప్రవేశ అన్నారు అలా ప్రవేశం ఉంటావు లేదండి ఆల్రెడీ బ్రహ్మయుద్ధం ఉన్నది తరంగము సముద్రంలో ప్రవేశించినది ఏం ప్రవేశం అండి తరంగం సముద్రం నుంచి విడిపడితే మళ్ళీ ప్రవేశించడం ఇప్పుడు విడివడింది కనుక విడివడి అసలు అది ఎగ్జిస్ట్ అవ్వగలదా మనం ఈశ్వరుడు యొక్క ఒడిలోనే నిలిచి ఉన్నాము ఈశ్వరుని ఎందే నిలిచి ఉన్నాం ఈ అహంకారం అనేది ఈశ్వరుణ్ణి మనకి సెపరేట్ చేసి పెట్టింది దాని పుణ్యం అది మనకి అది చేసిన ఉపకారం ఏంటంటే ఈశ్వరుడి కంటే మనల్ని వేరే నిలబెడుతూ ఉంటుంది ఈ అహంకారం ఆ అహంకారాన్ని ఈశ్వరునిలో మెజ్జి చేసేయటమే ఈశ్వరుని ఎందు ప్రవేశించుతీ సంగతి తర్వాత శ్లోకం వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాసయోగాతయ శుద్ధ సత్వా అలాగే దీర్ఘస్వరత్వం యజుర్వేదంలో వేస్తారు బ్రహ్మలు పరాంతకాలే యజుర్వేదంలో అయితే బ్రహ్మలో ఒకే తూ అని ఉంటుంది చిన్న పాఠభేదం ఈ వేదానికి ఆ వేదానికి మంత్రాలు సేమే చిన్న చిన్న భేదాలు ఉంటాయి దట్ ఈజ్ వెరీ నార్మల్ థింగ్ ఇప్పుడు ఆ నిత్యైన సవర్తమానోని వేషజన్ని నమ సమర్థించారు హిరణ్యయేన స వితారథేనా దేవోయాతి భువనా విపశ్యన్ అది యజుర్వేదం భువనాని పశ్యన్ను అదే ఋగర్వేదం అర్థం ఒకటే భువనా అంటే భువనాని భువనా భువనాని విపశ్యన్ విశేషణ పశ్య లేకపోతే భువనాని పశ్య సమస్య అర్థం ఒకటే అర్థంలో పెద్ద మార్పు ఏంటి మంత్రంలో మటుకు కొంచెం భేదం భువన విపశ్యను భువనాని పశ్యన్ను అలాగే సో అలాగే బ్రహ్మలోకేతు అని యజుర్వేదంలో ఉంటుంది బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృత పరిముచ్యంతి సర్వే అది ఈ బ్రహ్మ జ్ఞాని యొక్క బ్రహ్మభావాన్నే చెప్తున్నారు ఈ మంత్రం మీరందరూ విన్న మంత్రమే ఇది కాబట్టి దాన్ని శంకరులు చాలా అందంగా వ్యాఖ్యానం చేస్తారు మంచి మంత్రం భాష్యం కూడా కొంత ఉంది సో నెక్స్ట్ క్లాస్లో కూడా కొనసాగుతుంది వేదాంత విజ్ఞాన సునిశ్చిత ఈ సునిశ్చిత ముందు ఉండాల్సింది మధ్యలోకి వచ్చింది సునిశ్చిత వేదాంత విజ్ఞాన అర్థాహ అని అర్థం దాన్ని సునిశ్చిత మధ్యలో పడింది అది ముందు పెట్టుకోవాలి సో బాగా నిశ్చయము చేయబడినా అది వాక్యం అలా వచ్చిందనమాట వైదిక ప్రయోగం సో వేదాంత విజ్ఞానము చేత అర్థము అంటే పరమ లక్ష్యము జీవిత పరమ లక్ష్యమేమి మీరు ఎవరినైనా అడిగారనుకోండి లౌకికుడిని అడిగారనుకోండి జీవిత పరమలక్ష్యం ఏమిటి అంటే ధన సంపాదనో భోగాలనో చెప్తాడు ఇంకేం చెప్తాడు లోకంలో రెండు రకాల మనుషులు ఉన్నారు సంగ్రహ పొరులు భోగ డబ్బు సంపాదిస్తూ ఉండడం పోగు ఉండడం దాంట్లో వాళ్ళకి ఆనందం ఖర్చు పెట్టరు సేవింగ్స్ చేస్తూ ఉంటారు సేవింగ్స్ స్కీములన్నీ సంగ్రహ పొరుల కోసమే ఉన్నాయి ఇంకా భోగ పొరులను ఉంటారు వీళ్ళు ఇంకా డబ్బు రాకముందే ఖర్చు పెట్టేస్తారు బోనస్ మళ్ళీ నల్ల బోనస్ ఇస్తున్నారు అని తెలిసిన వెంటనే ఎంత వస్తుంది బోనస్ వెయ్యి రూపాయలు వస్తుంది వీళ్ళు ఇవాళ వెయ్యి రూపాయలు ఎవరి దగ్గర తీసేసుకుని అలా బోనస్ రాగానే నీకు బదలాయించేస్తామంటే అని చెప్పేసి ఆ వెయ్యి తీసుకుని రేపటికి ఖర్చు పెట్టేస్తారు బోనస్ ఇవ్వడం తర్వాత ఖర్చు పెట్టేస్తారు భోగం కాబట్టి కొందరు భోగులు కొందరు సంగ్రహప్రధానులు సో మీరు సంగ్రహ ప్రధాను జీవిత పరమార్థం ఏంటని అడిగితే ఏదైనా ఒక పది లక్షలు ఇరవై లక్షలు ఫలానా స్కీమ్స్ అన్నింటిలో వేసి పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్తారు అది జీవిత పరమార్థం అదేం చేయకూడదని నేను అసలు చెప్తాను అది పరమలక్ష్యంగా పెట్టుకుని వర్క్ చేస్తూ ఉంటారు ఆ ఒక నుండి వాడు ఎప్పుడు డబ్బులు వెయ్యి రూపాయలు రెండు వేలు ఎక్కువ కనపడ్డా బంగారం కొనేసివాడు బంగారం అందు పరమలక్షణ ఏటా ఈ బంగారం కొంటున్నాం ఈ స్కీములన్నీ ఉన్నాయి కదా అంటే ఈ స్కీములను నమ్ముకోకూడదు మనం వీళ్ళు వీళ్ళు మోసగాళ్ళు ఈ జగత్తులో మోసం చేయి అనేది ఒక్కటే ఉంది అది బంగారం అని చెప్పాడు సే ఫార్ములా అంటే ప్రతి సంవత్సరం బంగారం కొనేసి పడేది కొనేసి ఆ బంగారాన్ని అలా దాచిపెట్టుతూ ఉండేవాడు ఆభరణాల కంటే కొత్త బంగారం ఆభరణాలు చేయించుకునేవాళ్ళు ఇంట్లో ఇంకా వాళ్ళు చేయించుకోగా వాళ్ళకి విసిగిత్తిపోయి వాళ్ళు ఆపేసిన తర్వాత ఆ బంగారం అలాగే దాచుతూ ఉండేవాడు అండి ఎప్పుడైనా పదివేలు కావాల్సి వస్తే ఓ బిస్కెట్ తీసుకెళ్ళి పదివేలు చెప్తుంది ఓ పది రూపాయలు ఇటువంటి అవుతుంది కానీ అసలుకి లోటు ఉండదు అని వాడు ఇట్ ఆల్వేజ్ అప్రిషియేట్స్ ఈ ఫైనాన్స్ కంపెనీలకు ఈజ్ హ్యాపీ ఈజ్ కంఫర్టబుల్ సో అదో పరమ లక్షణం ఇంకా భోగపరాయణులను మీరు మాట్లాడారనుకోండి ఇప్పుడు భోగమే జీవిత లక్ష్యం అని చెప్తారు లౌకికులు అలా మాట్లాడతారు అర్థం ఏమిటంటే అలా మాట్లాడతారు అదే మీరు మతపరాయణ మతప్రధానమైన వాళ్ళని మతవాదులని మాట్లాడారనుకోండి స్వర్గం లక్ష్యం ఈ స్వర్గం పేరెట్టి మనిషి దేహం మీద ఉండే ప్రేమ కూడా పోగొట్టుకుని సూసైడ్ బాంబర్ కింద తయారవుతుంది కేవలం హెవెన్ హెవెన్ ఈజ్ ది ఇన్స్పిరేషన్ ఇక్కడ ఏముందరైనా ఇసుకలోనూ ఇదంతా కూడా డెజర్ట్ ఇక్కడేమీ ఏం లేదు నువ్వు హెవెన్కి వెళ్ళిపోతే అక్కడ గ్రీన్గా ఉంటుంది అక్కడ అంతా కూడా పచ్చగా చెట్లు చేమలో ఉంటే చెట్లు ఉంటాయి అదేప్పటికీ అసలు వాడికి మహానందం కలుగుతుంది ఆ తర్వాత అక్కడ ఇంకా ఏవేవో భోగాలు ఉంటాయని వర్ణిస్తా వర్ణించేపటికి వాడు ఇక్కడ ఎలాగ పెద్ద అంతా డెజర్ట్ తప్పింకేం లేదు ఎలాగ జీవితం టఫ్గా ఉంది సో వాడు హీఈ్ రెడీ టు గో టు హెవెన్ he doesn't think that he suicide he is ready to go to heaven endukante he suicide bombers vadu velle mundu he gives a videograph chesthar anta photo vadiki video istha vadu a statement okati isthadu a statement lo vadu emu antadu ante nenu heaven velipothunnanu heaven ki nenu velipodalaniki siddhangaanu ready to go to heaven and there things are waiting for me therefore their father their mother their brothers at a proper time i will be waiting for you in the heaven i am saying finally he commits to suicide and manam paper lo chustam he committed suicide and mana anta vaadu anukoradu vaadu suicide adukoradu my my father went to heaven my brother went to heaven anta heaven trip adi its a trip america ki visa techukodanante so కాబట్టి అది పరమలక్ష్యంగా మతవాదులు చెప్తారు మతం అంత లోతుకు వెళ్ళిపోతుందో చూడండి ఎనివే సునిశ్చితమైన వేదాంత విజ్ఞానము కలిగితే వాళ్ళకి జీవిత పరమార్థం ఏమిటో వాళ్ళకి చక్కగా తెలుస్తూ వేదాంత విజ్ఞానము ఖచ్చితమైన అవగాహన ఇస్తుంది వారికి జీవిత పరమార్థం ఏమిటంటే టు మెర్జ్ ఇన్ ది హోల్ టు బీ వన్ విత్ ది హోల్ జస్ట్ వెరీ సింపుల్ to maintain a separate identity from the whole asalu mundu ronde steps lu okati sarvamo eeshvarudu number 1 number 2 e sarvamo eeshvarudu aithe nenu kuda sarnamlo vaadini ganka nenu kuda eeshvaruni lo merjay podam no separate identity a thought an action and a speech which establishes a separate identity which establishes the ego It is avoided. Every thought and every word spoken and every act helps emerging in the whole. That is Sathana. So, that's why people say that the spiritual life is hard to do. If you say that the spiritual life is hard to do, you say that the spiritual life is hard to do. Sanyasa yoga. Yoga means Sathana. What is Sathana means? It is so, not a Sathana. It is not a Sathana. ఎక్కడది అక్కడ సమర్పించేస్తూ ఉండడమే సన్యాసం ఉంటుంది సన్యాసం అంటే టు సరెండర్ థింగ్స్ వేర్ దే బిలాంగ్ ది సన్యాసం ఎక్కడ సంబంధించిందో అక్కడ సరెండర్ చేసేస్తూ ఉండడం మోత ఉండదు ఇంకా పుట్టి చేతులు వెళ్ళిపోతూ ఉండడం సన్యాస యోగా సో అంటే ఎక్కడైనా ద్వేషం కలిగిందనుకోండి ఆ ద్వేషాన్ని అక్కడే సమర్పించడం దాన్ని డోంట్ క్యారీ ఇట్ ఫర్వర్డ్ అలాగా అహంకార మమ్మకారాలను కూడా స్పష్టకారణం చెప్తారు యతయ ప్రయత్నశీలా ఎప్పుడు సాధనా మార్గంలో ఉంటారు సాధన అది మేరుదండము అంటే మేరుదండము అంటే వెన్నెముక మనిషి యొక్క నిలకడికి ప్రధానమైనది సాధన సాధనని విడిచిపెట్టరు అది ఎప్పుడు కూడా సాధనది మానవుల కోసమే ఉద్దేశం పోయి కోసం కాదు సాధన ఉద్దేశించింది కాబట్టి మానవ మాతృడు సాధనామయమైన జీవితాన్ని గడుపుతూ ఉండాలి యతయ అంటే అర్థం శుద్ధ సత్వాహ పరిశుద్ధమైన అంతఃకరణ క్లీన్ థింకింగ్ ఆల్వేస్ క్రీన్ కుటిలమైన థింకింగ్ ఉండకూడదు కుటిలం వెరీ మ్యానిపులేటివ్ థింకింగ్ అండ్ తర్వాత చాలా క్రాఫ్టీగా ఉండడం సో ఏది స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండదు చాలా మోసపూరితంగా కుటిలంగా ఉండడం వక్రంగా ఉండడం ఏది సరిగ్గా చెప్పకపోవడం సో అలాగే ఉండకూడదు చాలామంది వాళ్ళకు ఉండే తెలివితేటలన్నీ వాటికి ఉపయోగిస్తూ ఉంటారు తెలివితే అలా వినియోగిస్తే అది వ్యర్థం వృధా అయిపోయినట్టే సో శుద్ధ సత్వాహ పరిశుద్ధమైనంతా నాకు ఈ వాచ్యం చాలా ఇష్టం బ్లెస్ దర్ దోస్ ఫర్ ప్యూర్ ఇన్ హార్ట్ ఫర్ ద సీ గాట్ అని దిస్ ఈజ్ హౌ ఎవరు మహాత్ములు ఎక్కడ సర్వత్రా మహాత్ములు ఉంటారు కదండీ సో బ్లెస్ దర్ దోస్ ఫర్ ప్యూర్ హార్ట్ బికాస్ ఫర్ దె విల్ సి గాట్ అంటే దేవుడు సీ కాదంటే అర్థం ఆత్మరూపంగా దర్శిస్తారు అలా సో శుద్ధ సత్వ సో పరాంతకాలే పరాంత అంతకాలం మనకి ఇప్పుడు జీవుడికి అంతకాలం ఉంటుంది ఫైనల్ అంతకాలం ఏమి దేర్ ఇస్ నో రియల్ అంతకాల హీ డైస్ హియర్ టు దిస్ బాడీ టు టేక్ బర్త్ ఎల్స్ అంతకాలం ఏమైంది నైవన భవిష్యమహానాడు శ్రీకృష్ణ ఇక్కడ చచ్చిపోతామని పేరే కానీ లేకుండా మాత్రం పోము అంటాడు చచ్చిపోయేటప్పుడు వీళ్ళే కానీ లేకుండా పోవడం ఇంకో చోట తయారవుతుంది ఈ హీట్ ఎక్స్పెక్ట్ అల్స్ వే కాబట్టి ఈ అంతకాలము ఈ జీవుల యొక్క అంతకాలము అజ్ఞానుల యొక్క అంతకాలము వెర్ ఇస్ దిస్ ఈజ్ ది రియల్ అంతకాలం అంటూ ఏం రిటైర్ రిటైర్ అయి మళ్ళీ ఇంకో ఉద్యోగంలో జాయిన్ అయ్యానుకోండి మళ్ళీ ఇంకోసారి రిటైర్ అక్కడ రిటైర్ అయ్యి మళ్ళీ ఇంకో ఉద్యోగంలో చేయాలి మళ్ళీ ఇంకోసారి రిటైర్ అవుతుంది నాకు తెలుసున్న ఆయన ఒక ఆయన ఎనభై ఏళ్ళ దాకా ఉద్యోగం చేశాను ఏమిటండి ఎంతకాలం ఉద్యోగం చేస్తున్నారని ఎవరిని అయినా అడిగితే కాలేజీలో బలంగా ఉన్నాయి చేస్తున్నారని అది చెప్తున్నారు సో ఈ రిటైర్ సమ్ ఫైవ్ సిక్స్ సెవెన్ టైమ్స్ సో ఈ ఈ రిటైర్మెంట్ ఏమైనా సెటిల్ అయ్యి ఈ రిటైర్మెంట్ దిస్ ఈజ్ మై ఫైనల్ రిటైర్మెంట్ అనకుండగానే ప్రాణం విడిచినా కూడా ఆశ్చర్యపడకుండా అలాగే ఇది దిస్ ఈజ్ ది ఫైనల్ అంతకాల చర్మ ఇట్స్ నాట్ లైక్ దాట్ మరి జ్ఞాని పరాంతకాల అల్టిమేట్ అంతకాల ఇంకెనీజ్ నో అదర్ అంతకాల ఫర్హింట్ నో మోర్ బర్త్ అని నాకు గుర్తు చూడడం ఏం చెప్తారో పరామృత ఆ పదాలన్నీ పరా అమృత పరం అంటే సుప్రీం అమృత ఇమోర్టం పరిముచ్యంతి సర్వే సర్వ స సర్వము నుండి మోక్షాన్ని పొందేస్తారు సర్వే ఈ మహాత్ములందరూ కూడా సుభాష్యకారులు భాష్యక్ అది అవతారిక అంటే సేమ్ టాపిక్ కొనసాగుతోంది అని అర్థం టాపిక్ మారలేదు అని ఇంతకుముందు టాపిక్ ఏమిటంటే బ్రహ్మీభవనం అంటే జీవభావాన్ని త్యాగం చేసి బ్రహ్మభావంలో ఉన్నాడు మహాత్ముడు అని చెప్పాము దాన్నే కొనసాగిస్తున్నాడు వేదాంత విజ్ఞానం వేదాంత విజ్ఞానం మధ్యమగలోప సమాసం సో వేదాంత విజ్ఞానము అంటే వేదాంతము నుండి పుట్టిన విజ్ఞానం వేదాంతం అంటే ఉపనిషత్తు ఉపనిషత్తు మీరు చదువుకుంటే మీకు విజ్ఞానం కలుగుతుంది ఏం విజ్ఞానం కలగదని మీరు అనుకోద్దు ఈ పాఠం గంట నర్సేపు పాఠం వింటే అహంకారం బాగా డైల్యూట్ అవుతుంది కాగద్వేషాలు డైల్యూట్ అవుతాయి చేంజ్ మీకు అది డైటింగ్లో చేంజ్ లాగా డైట్ డైటింగ్ చేస్తుంటే కొద్ది తగ్గుతుంది బరువు రోజుకి నాలుగు బౌండ్లు తగ్గదు అది అనారోగ్యంగా అనిపించకుండా కొద్ది కొద్దిగా తగ్గుతుంది సో మీకు నెల రోజుల తర్వాత తెలుస్తుంది తగ్గిందని మీకు కూడా తెలియకపోవచ్చు చుట్టుపక్కల వాళ్ళు అంటారు మీరు కొంచెం తగ్గారు సో అలాగే సో ఇట్స్ అ స్లో ప్రాసెస్ స్లో టు స్టడీగా ఉంటుంది సడన్లీ ప్రాసెస్లో అవే ఉంటుంది ఎనీవే సో సో వేదాంత జనిత విజ్ఞానం వృథాపోత శ్రవణం ఎప్పుడూ కూడా వేదాంత శ్రవణం ఆత్మవిచారం చాలా పవిత్రమై సో ఆత్మవిచారం చాలా దుర్లభం సో కనుక ఆ వేదాంతాన్ని అలా అధ్యయనం చేసుకుంటే శ్రవణం చేసుకుంటే ప్రేమగా విజ్ఞానం ఉదయించుకుంటే దానికి వేదాంత విజ్ఞానం అనిపారు తస్యార్థ పరమాత్మ విజ్ఞేయ వేదాంత విజ్ఞానస్య అర్థ ఈ సునిశ్చిత అనేది పక్కన పెట్టేశారు మీరు గమనించారో లేదో సమాసంలో సునిశ్చితం తర్వాత వస్తుంది వేదాంత విజ్ఞాన అనే విధాన్ని అర్థంతో ఆ వేదాంత విజ్ఞానం యొక్క అర్థము అర్థము అంటే గోల్డ్ అండి ప్లస్ అర్థ దాని సారము అర్థ అంటే ఆ వేదాంత విజ్ఞానం యొక్క సారం ఏమిటంటే పరమాత్మ అది సారం సో వేదాంత విజ్ఞానము అంటే చాలా చిత్రమైన విజ్ఞానం ఇది మామూలుగా విజ్ఞానాలు అనేక విజ్ఞానాలు ఉన్నాయి ఇంద్రియ విజ్ఞానము అంటే ఇది ఘటము నేను చూచేవాడము ఇది శబ్దము నేను వినేవాడను ఇవన్నీ ఇంద్రియ విజ్ఞానాలు మానస విజ్ఞానము మానస విజ్ఞానం అంటే నాకు ఇప్పుడు మూడు బావుంది మూడు బావు లేదు ఇమోషన్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయి అసూయా క్రోధము రాగము ద్వేషము ఆసక్తి ఇవన్నీ మానసాలు తెలుస్తూ ఉంటాయి మానస విజ్ఞానము బౌద్ధిక విజ్ఞానము బుద్ధికి సంబంధించిన విజ్ఞానం ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్ సో ఫిజిక్స్ కెమిస్ట్రీ లేకపోతే అనాత్మకి సంబంధించిన సంవసారానికి సంబంధించిన స్టాక్ మార్కెట్లు ఇవన్నీ కూడా బౌద్ధిక విజ్ఞానంలో పడతాయి ఈ మూడు విజ్ఞానములకు అతీతమైనది వేదాంత విజ్ఞానం అది సంగతి సో ఈ మిగిలిన విజ్ఞానాలు ఉన్నాయి చూడండి ఇంద్రియ మానస బౌద్ధిక విజ్ఞానాల్లో వీటిల్లో త్రిపుటి ఉంటుంది త్రిపుటి నిన్న రమణ కేంద్రంలో నేను దీన్ని ప్రస్తావన చేశాను ఒక ఎండసేపు మాట్లాడాను అంటే త్రిపుటి గురించి కొంత ప్రస్తావన సో త్రిపుటి త్రిపుటి అంటే దీన్ని ట్రినిటీ అనో ఏదో అంటారు ఈ ఆ ట్రినిటీ కాదు అర్థం లేని మాట ట్రినిటీ అని ఏదో అంటూ ఉంటారు త్రిపుటి అంటే ట్రయాడ్ ట్రయాడ్ యా డోబర్ ట్రయాడ్ అని కెమిస్ట్రీలో వస్తుంది డోబర్ ట్రయాడ్ అని సో ట్రయాడ్ సో ది ట్రయాడ్ ఈజ్ ది సబ్జెక్ట్ ది ఆబ్జెక్ట్ అండ్ ది యాక్ట్ ఆఫ్ నోయింగ్ విజ్ఞాత విజ్ఞేయము విజ్ఞానము విజ్ఞానం సంపాదించుకోవాలి అంటే అది యాక్ట్ ఆఫ్ నోయింగ్ని పెర్ఫెక్ట్ చేసుకోవాలి ఎవడు నేను విజ్ఞాత దేని గురించి ఏదో విజ్ఞేయము ఇది ఈ త్రిపుటి ఉంటుంది ఈ జ్ఞానాలన్నింటిలో వేదాంతంలో ఈ మూడు ఉండవు ఒక్కటే ఉంటుంది విజ్ఞానమే ఉంటుంది రేపు చెప్తాను